Thank <laughs> you. ఫై చేసినా మళ్ళీ ఇంప్యూరిఫై అంటుకుంది కానీ ఒక్కసారి జ్ఞానంతో కనుక ప్యూరిఫై అయిపోతే నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ విద్యే ఒక్కసారి జ్ఞానం కలిగితే అజ్ఞానం కనుక నాశనమైతే ఇక మళ్ళీ అజ్ఞానం అనేది రాదు ఎందుకని రెండ్రేళ్లెంత అంటే అది మరిచిపోవడం అనేది ఉండదు వదిలిపెట్టడం అనేది ఉండదు తానైపోతుంది అలాగే పదార్థానికి సంబంధించిన జ్ఞానమే అంత దృఢంగా ఉన్నప్పుడు పదార్థానికి సంబంధించిన జ్ఞానాన్ని ఒకసారి పొందితే ఇక మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు కవిహీ అంటే ఇక్కడ చెప్తుంది ఆ ఉపనిషద్ ఏమిటి ఇవన్నీ నేను కాదు కరెక్టే నేనెవరిని నేను స్థూల శరీరం నేను కాను సూక్ష్మ శరీరం నేను కాను కారణ శరీరం నేను కాను నేనెవరిని కవిహీ అంటే కవి అంటే అర్థమేం తెలుసండి అన్నింటినీ తెలుసుకునేవాడు కవిహి రవిహి సూర్యుడు కవి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చెప్పండి రవి గొప్ప కవి గొప్ప కవే గొప్ప ఎందుకు తెలుసండి రవి పగలంతా చూస్తాడు పగతికి సాక్షి కానీ కవి రాత్రికి కూడా సాక్షి పగలుని చెప్పగలడు రాత్రిని చెప్పగలడు కవి అందుకని రవిగాంచను చోట కవిగాంచును అంటాడు రవి చూడలేండి రాత్రిపూట రవి చూడలేదు ఏం జరుగుతుందో కానీ కవి చూస్తాడు రాత్రిపూట ఏం జరుగుతుందని కాబట్టి రవి కంటే కవి చాలా గొప్పవాడు కాని ఇక్కడ కవి అనే అర్థం ఏంటంటే కవిత్వాలో పద్యాలు వెళ్ళవేయడం కాదు కవిత్వం అంటే ఇక్కడ కవి శబ్దం అంటే కవి అంటే అన్నింటినీ తెలుసుకోగలిగిన అంటే సర్వజ్ఞుడు అందుకని ఇక్కడ కవి క్రాంతదర్శి అని అర్థం అన్నింటినీ తెలుసుకోగలిగిన వాడంటే సర్వము తానయినటువంటి తత్వాన్ని పొందినవాడు మనీషి అంటే మనీషి అంటే అర్థం ఏంటంటే మనసా మనసహ ఈషిత ఈశ్వర అంటే తన మనస్సు ఎలా కదులుతుందో తన మనస్సులో కదిలే సంకల్పాలన్నీ గుర్తించగలమా లేదా ఏమిటనండి ఈ రోజు నేను కూర్చుని ఆలోచిస్తే ఎన్ని ఆలోచనలు పుట్టాయో నాలో అంటే అన్ని ఆలోచనలు పుట్టే మనస్సుని మనం చూస్తూ ఉన్నాం అంటే మన మనస్సు కాదు మన మనీషులం మనస్సులం కాదు మనం ఎవరు మనీష్యులం అంటే మనస్సు అయితే ఆలోచనలతో పాటు మనం వెళ్ళిపోతాం ఆలోచనలు నాలో పుడుతున్నాయి ఆలోచనలు నాలో అంతర్లీనమైపోతున్నాయి కానీ నేను పుట్టట్లేదు నేను అంతర్లీనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గులాబీ పువ్వు అని చెప్పాను గులాబీ పువ్వు వచ్చింది లోపల ఇప్పుడు వెంటనే ఏనుగు అన్నాను గులాబీ పువ్వు పోయింది ఏనుగు వచ్చింది మీరు పోయారా మీరు ఉంటారు ఇప్పుడు ఏనుగు అన్నాను ఏనుగు వచ్చింది ఏనుగు తర్వాత ఏనుగుని చూశారు ఇప్పుడు ఏమున్నాను తామర పువ్వు అన్నాను వెంటనే ఏనుగు పోయింది తామర వచ్చింది మీరు పోయారా లేకపోతే మీరేమన్నా వచ్చారా మీరు రావడము ఉండదు మీరు పోవడము ఉండదు కానీ మీ సన్నిధిలో ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఆలోచనలు పడిపోతూ ఉంటాయి కాబట్టి నేను మనస్సుని కాను నేను మనీషిని అంటే మనస్సు పుట్టి తడిపోయే మనస్సుకి నేను సాక్షిని పరిభూ అంటే పరితహ ఉపరిభవతి ఇది పరిభూ అంటే అంతటా తానే ఎంగీకృతమైనటువంటి వాణ్ణి కేవలం ఆలోచనలే కాదు అంతటా అన్ని పదార్థ జాతంగానూ ప్రకాశించేవాణ్ణి స్వయం భూ అంటే స్వయమేవ భవతి అంటే నేను దేని మీద ఆధారపడను చూడండి నేను అనేటువంటిది ఆలోచనల మీద ఆధారపడుతుందా ఆలోచనలు నా మీద నేనుంటే ఆలోచనలు కూర్తున్నాయా లేకపోతే ఆలోచిస్తేనే నేనున్నానాచనలు నేను లేకపోతే ఆలోచనలు లేవు కానీ ఆలోచనలు లేకపోయినా నేనుంటాను ఎలాగ నిద్రలో ఏ ఆలోచన లేదు కానీ నేనున్నాను ఎలా ఉన్నాను హాయిగా ఉన్నాను కాబట్టి ఆలోచనల మీద ఆధారపడి నేను లేను కానీ ప్రపంచమంతా ఆలోచన మీద ఆధారపడి ఉంది కానీ నేను ఆలోచన మీద ఆధారపడి ఆలోచన నాయుండే పొంది ఉంది స్వయం అలాగనే యాథాతథ్య యథాతథా భావ యాథాతథ్యం అంటే ఇక్కడ ఏంటంటే మనం పడుకున్నాం నిద్రపోయాం ఉదాహరణ లేచాం కదా ఎవరు లేదు కదండి ఇంట్లో ఉన్నారు మీకు మెలకు వచ్చింది లేచారు ఎవరు లేపాడు మిమ్మల్ని పక్కవాడు ఎవరన్నా తొట్టి లేపితే లేస్తాం సరే ఇప్పుడు ఇంట్లో అందరూ పడుకుండిపోయారు మీరు ఒక్కరే అలా పడుకో ఉన్నారు గదిలో ఎవరు లేరు లేపడానికి అందరూ పడుకోనున్నారు మీకు మెలకు వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని ఎవరు లేపారు ఎవరు లేపారు చెప్పండి మనస్సు బుద్ధి పడిపోయిందా దేహము జడంగా ఉందా మీరు మీరుగా ఉన్నారా ఇప్పుడు మేలు కొలిపింది ఎవరు ఏది మిమ్మల్ని లేపి కూర్చోబెట్టింది ఏది లేపింది కర్మ లేపింది ఎందుకని ఆ కర్మ అనుభవించాలి కనుక ఆ కర్మల్ని అనుభవించాలి కనుక మనం లేపు కూర్చోబెడుతుంది అర్థమైంది ఇప్పుడు కీ ఇచ్చేశారనుకోండి అలారం కి करक्ट उदय ना गंटे अभी कर्रमंत मोवे अंत मन कला मन मनमे लेवल लाख कर्म अने मनोबुद्धो ले, ले, ले।, मनो ले, ले जीवत्वा कल देहेन्नोबुद्ध ममेकमें प्रपंच याथात्य अर्थाव శాశ్వతీవ్యహ సమావ్య అంటే ఇక్కడ ఏంటంటే కర్మ ఫలాల ఈ కర్మల మెత్తి కూడా లోపల ఏ అంతఃకరణలు అయితే రిజిస్టర్ చేసి పెట్టి దానికి దానికి తగ్గట్టుగా ఆయా కర్మఫలాల్ని అనుభవింపజేస్తూ కర్మలని కర్మఫలాల్ని చక్కగా విభజన చేసి పెట్టి యాథాతథ్య యథా తథా భావ ఏది ఎలా ఉండాలో ఏది ఎప్పుడు జరగాలో దాన్ని ఈ ప్రజాపత్యాది దేవతలందరినీ ఈ శక్తులన్నిటికీ కూడా ఈ లోకంలో ఉంచి నడుపుతూ ఉందో ఆత్మ చైతన్యమే నేను ఆ పరమార్థకత్వమే నేను కాబట్టి నాకు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నాకు ఈ ప్రాణం లేదు నాకు ఈ రకమైనటువంటి భావాలు లేవు ఈ లంపటం లేదు ఈ వైయక్తికత లేదు ఈ నేను నేను అంటున్నారు కదా ఆ నేను అనేటువంటిది ఎలా ఉందండి बृहदारण्यकूम चला अद्भुत किंज्योतिव भाह रात्र प्रदीप सियादे रीप दर्शन विधो किं जो किराख्या चक्षुष निमीलना सीर् दर्शने किहम भापक ोति तव भाई रात्र प्रदीपाधिक मन अंदी चूं क्यू कूर् प्रकाशिस्ना कदा अभी कई कागा इन्नी कूर्लना इन सपोज कूसक इन क्या कनपू సూర్యుడున్నాడు కదా ఎందుకు కనబడట్లేదు అంటే నా కళ్ళు పెరగలేదు కదండి ఆహా అంటే సూర్యుడి వల్ల అన్ని కనబడట్లేదు సూర్యుడు అన్నిటినీ కానీ నేను చూస్తేనే ఇవన్నీ కనిపిస్తాయి నేను చూడకపోతే నాకు ఇవేలేవు కాబట్టి సూర్యుడు కాదు ప్రమాణం నా కళ్ళే ప్రమాణం ఇప్పుడు చూడండి ఇప్పుడు రాత్రి చీకటి బాగా చూడండి చీకటి పట్టింది ఇప్పుడు కళ్ళు కనబడట్లేదు చీకట్లేదు కానీ ఇప్పుడు కూడా మనకు చాలా ఉన్నాయి తింటున్నాం ఇప్పుడు భోజనం చేస్తున్నాం కరెంట్ పోయింది కరెంట్ ఉంది అప్పడాలు చూసాం కూర చూసాం పచ్చడి చూసాం కలుపుకుంటున్నాం టచ్ కరెంట్ పోయింది మీరు ఏమైనా ఆపేస్తారా మీరు చప్పుడు వినిపిస్తుంది ఇంట్రా కరెంటు పోయింది ఇప్పుడు తినేస్తున్నాం కరెంటుకి సంబంధం ఏంటండి నా చెయ్యి నా నోట్లోనే పెట్టుకున్నాను పక్క నోట్లో పెట్టదు మరి అక్కడ కళ్ళు కనబడట్లేదు కదా ఏమిటి అక్కడ మనహాచక్షు అందుకనే కళ్ళు కనపడనిచ్చీకట్లో నీకేంటి మనోబుద్ధిలో నా కళ్ళు దాట్స్ ఇట్ మనోబుద్ధిలో నా కళ్ళు అంతే ఆ మనోబుద్ధులతో జీవితాన్ని గెండేస్తాను అందుకని గుడ్డివాడు లోకంలో బ్రతకూడదని ఏమని లేదు గుడ్డితన్నంతో కూడా ఈ లోకంలో మనోనేత్రంతో అన్నిటిని ఆస్వాదిస్తూ బ్రతికేస్తూ సూర్యుడు లేకపోయినా రాత్రి పూట బ్రతకగలుగుతున్నాం కళ్లు లేకపోయినా జీవితంలో బ్రతికేస్తున్నాం మనోబుద్ధులు లేకపోతే లోకంలో బ్రతకలేం కానీ కిందతో భవాకం మనం అనుకుంటాం మనోబుద్ధులు లేకపోతే ఉండలేమని కానీ రాత్రి గాఢ నిగ్రలో మనోబుద్ధులు కూడా పడిపోతున్నాయి అప్పుడు ఎలా ఉన్నావు జ్యోతిష్పదశ్మి ప్రభో అఖండమైన ప్రకాశంతో ఆనందతత్వమై హాయిగా ఉన్నాను కదా నాకు మనోబుద్ధులు ఎందుకు నాకు ఇంద్రియాలు ఎందుకు నాకీ ప్రపంచం ఎందుకు నేను నేనే ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను కదా ఆ ఆనంద స్వరూపమే నాకు కావాలి నాకీ దేహేంద్రియ మనోబుద్ధులు ప్రపంచమేమక్కర్ లేకుండా ఆ నిద్రలో ఎంత ఆనందంగా ఉండగలిగాలి ఆనందమే నా స్వరూపం నాకు కావాలి अलला पुदतामें अंकने शंकर मनोबुं चिताह नच श्रोत्र दिहे नच च्राण नेत्रे व्योम भूमि न तेजो न वायु चिदाननंद शिवह शिवोहम नमे शिवो मे मृत्युशंखा न मे मृत्यु जाति भेदा। पिता माता, न न दाता, न पुत्रो न पुत्री न शिष्यो न शिष्ट चिदानंद रूप शिवोह शिवोह आ स्थिति मन पाली दा की इक अद्भुत उपाय श्लोका पैकेज मन की उपनिष् आर मंत्रेव तीन పద్నాలుగు మంత్రాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఆరు మంత్రాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపాసన ప్రక్రియ ఈ ఉపాసనను కనుక గుర్తించి దీన్ని కనుక చేయడం మొదలు ఆ స్వరూప స్థితి దగ్గరికి సుఖంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సత్యమై ప్రకాశించే ఆత్మ చైతన్యానికి స్థూలము సూక్ష్మము కారణమనేటువంటి త్రయాలు లేవు అలానే అది అఖండమై ప్రకాశించేటువంటిది ఈ భావాలన్నీ కూడా మనం వినేటప్పుడు మనకు దాని పట్ల నిజ భావన కలుగుతుంది కానీ మళ్లీ ప్రపంచమనేటువంటి ద్వైత ప్రతీతి కూడా ఉంటుంది ఆత్మ అఖండమై ఉంది అనంతమై భాషిస్తుంది అన్నప్పటికీ మనలో ఆ ఎరుకని ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించాలనేటువంటి తపనతో పాటు ద్వరిత ప్రతీతి కూడా మానట్లేదు అది కూడా ఎంత కాదనుకున్నా మన శరీర స్పృహ మనల్ని అంటుతూ ఎంత కాదనుకున్నా భేదం కనపడుతూ ఉంటుంది పొడసతూ ఉంటుంది అందుకని ఇక్కడ అందుకు కారణం ప్రధానమైన అంశం ఏంటంటే లోపల మనకు మలము విక్షేపము అనేటువంటి రెండు అజ్ఞానం యొక్క కార్యాలు ఉన్నాయి మలము విక్షేపము అజ్ఞానానికి మూడు గుణాలు మూడు రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి అజ్ఞానం చేసే క్రియలు మూడు అవి మూడు ఏంటంటే మలము విక్షేపము ఆవరణము మలము అనేటువంటిది ఎన్నో జన్మల పరంపరగా మనం అక్యుమిలేట్ చేసుకున్నటువంటి ఆ వాసనలు మలము అనంట ఆ మలము లోపల దాగుంటుంది వాసనల రూపంలో విక్షేపము అనంటే లోపల మనకు మన యొక్క స్థిరమైన తత్వాన్ని యథార్థాన్ని విన్నాము శ్రవణం చేస్తున్నప్పుడు నిజమే కదా నిజమే కదా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే పక్కకు చెల్లించిపోతుంది నిలబెట్టుకోవాలనుకుంటాం పడిపోతుంటుంది నిలబడాలనుకుంటాం కదిలిపోతూ ఉంటాం నిలబడాలనుకుంటాం కదిలిపోతూ ఉంటాం ఎందుకు ఈ రకమైనటువంటి చంచలం ఎందుకు ఈ రకమైనటువంటి నిశ్చల స్థితి లేనటువంటి ఆ చంచల స్థితి అంటే విక్షేపకత్వాత్ మలము వల్ల ద్వైత ఈ విక్షేపము వల్ల నిశ్చలత కోల్పోయి తత్వస్థితిలో నిలబడలేనటువంటి స్థితి విక్షేపం వల్ల ఓకే ఇది ఒకటి ఇది రెండిటికి బేస్ ఏంటంటే ఆవరణము ఆవరణము అంటే కవరింగ్ అనమాట అంటే ఆవరణ అంటే కవరింగ్ అని అర్థం అంటే లోపల అజ్ఞానం అనేటువంటి పొర ఉండడం వల్ల ఆ పొర నాకు వస్తు కనపడట్లేదు ఎలాగా ఎలా అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మనకు ఆదిశంకరులు వారు చాలా అద్భుతంగా చెప్తారు ఏంటనంటే ఒక కొండలో కానీ రైతు పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్లేటప్పుడు వాళ్ళకి ఈ టార్చ్ లైట్లీ ఫెసిలిటీస్ ఉండేవి కావు వారు వెలిగించి కొండలో పట్టుకుని పైకి తాళు కట్టి దానికి మూతి దగ్గర తాడు కట్టి దాన్ని పట్టుకెళ్ళేవారు అయితే ఇప్పుడు చూడండి కొండలో దీపం పెట్టి కొండ నుండి అలా కవరింగ్ అయిందనుకోండి దీపం బయటకు వస్తుందే రాదు కనపడదు లోపల దీపం ఉన్నా బయటికి కాంతి కనపడదు అలాగనే ఆత్మ చైతన్యమంతటా ఉన్నప్పటికీ కూడా లోపల అజ్ఞాన మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అంతఃకరణ ఆ మనోజూలు దాన్ని గుర్తించకపోవడం వల్ల లోపల అజ్ఞానమనే కవరింగ్ ఆవరణ ఉండడం వల్ల ఆ దాని యొక్క యథార్థాన్ని గుర్తించలేకపోతుంది ఇప్పుడు అదే కొండకి కన్నాలు పెట్టారనుకోండి రంధ్రాలు అటు ఇటు ఇటు అటు ఆ రంధ్రాల నుంచి దీపపు కాంతి బయటకు వస్తుంది చూసి తీసుకుంటా అనమాట అది రౌండ్గా రంధ్రం ఉందనుకోండి లైట్ కూడా రౌండ్గా వస్తుంది ఇంకొక వైపు కొండకి డైమండ్ షేప్ లో రంధ్రం పెట్టారనుకోండి లైట్ కూడా డైమండ్ ఆకారంలో ఉంటుంది ఒక స్క్వైర్ టైప్ కన్నం పెట్టారనుకోండి రంధ్రము లైట్ కూడా స్క్వైర్ టైప్ ఉంటుంది ఆటిన్ టైప్ ఉందనుకోండి రంధ్రము లైట్ కూడా ఆటిన్ టైప్ వస్తుంది అంటే మనం ఏ షేప్తో అయితే రంధ్రాన్ని పెట్టామో కొండకి అందులో నుండి దీపం ఏదైతే తన కాంతిని వెదజమ్ముతూ ఉందో ఆ రంధ్రముందా వచ్చేటువంటి దీపపు కాంతి ఆ రంధ్రము యొక్క ఆకారాన్ని బట్టి కాంతి కూడా రూపంగా ఆ ఆకారంలో ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని రౌండ్ లైట్ అంటారు స్క్వైర్ లైట్ అంటారు ఆటిన్ లైట్ అంటారు నిజానికి లైట్ లో రౌండ్ నెస్ కానీ స్క్వైర్నెస్ కానీ ఆటిన్ కానీ ఉండే షేపులున్నాయా లేదు అందుకనే శంకర్లు కూడా నానా छिद्रघटोदरस्थ दीप्रभास्वर ज्ञान यु चक्षुरा कर्णद्वार बहिस्पंदते जामीति अनुभाति भात जगत् అస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణాత ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న లైటు రంధ్రం నుండి వస్తుందా లేకపోతే రంధ్రం అనేది ఒక కరణం మాత్రమేనా ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమేనా ఒక మీడియం ఒక మాధ్యమం లైటు రంధ్రంలో లేదు దీపం లోపలింది అది ఒక కుండలో ఉంది రంధ్రము కుండకుండే కానీ రంద్రము దీపానికి లేదు ఆ కాంతికి ఏమైనా షేపులు ఉన్నాయా లేదు కానీ మనకేమనిపిస్తుందంటే ఎంత భ్రమ కలిగిందనంటే గుండ్రనితనం అనేటువంటి ఆ రంధ్రం యొక్క రూపం ఆ షేప్ ఏదైతే ఉందో ఆ ఆకారము అది దీపానిదే అనుకుంటాం లేదా దీపము గుండ్రంగా ఉందనుకుంటాం దీపానికైనా దీన్ని ఆరోపిస్తాం దీనికైనా దీపాన్ని ఆరోపిస్తాం అలాగనే ఏ ఆత్మ చైతన్యం వల్లనైతే మనస్సు ప్రకాశించి బుద్ధి ప్రకాశించి లోపల అవయవాలన్నీ ప్రకాశించి అన్ని చేతనవంతమై ఇంద్రియాలన్నీ ప్రకాశించి నేను చూస్తున్నాను అంటాను బాగా నేను వింటున్నాను అంటున్నాను అంటే చూసే శక్తి కళ్లకు లేవు ఇది గోళకం మాత్రమే ఇది కూడా ఒక రంధ్ర అంతే ఆ కాంతి ఆ యొక్క చైతన్త దీని నుండి ప్రసరిస్తే చూడబడుతుంది దీని నుండి ప్రసరిస్తే వినబడుతుంది దీని నుండి ప్రసరిస్తే మాట్లాడబడుతుంది దీని నుండి ప్రసరిస్తే నడవబడుతుంది నడవగలుగుతుంది కాబట్టి ఇంద్రియాలు అవయవాలన్నీ కూడా జడమే గోళకాలే మాంసమయమైనటువంటి పిండాలే కానీ ఏ చైతన్యమైతే అంతటా నిండి నిపుణీకృతమై అన్నిటికీ తన శక్తినిచ్చినప్పుడు ఆ శక్తిని ఉనికిపుచ్చుకున్నటువంటి ఇంద్రియాలు ఆయా క్రియలు చేస్తాయి ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేను చూస్తున్నాను అంటున్నాను అసలు నిజమైన నేను చూసేది ఉండదు వినేది ఉండదు కళ్ళు చూస్తున్నాయి అంతే తనం ఆ రంధ్రము కొండకే కాని దీపానికి కాదు చూడడం అనేటువంటి క్రియ కంటిదే కానీ ఇది ఈ కొండకు పెట్టిన ఈ రంధ్రానిదే కానీ నేను ఆత్మ చైతన్యానికి కాదు కానీ నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేనేమైపోయాను కర్తనైపోయాను అనవసరంగా అసలు నాలో కర్తృత్వం లేదు నాలో భోక్తృత్వం లేదు నేను కర్తను కాను నేను భోక్తని కాను కానీ ఈ దేహంలో వ్యాపించి ఇంద్రియాలు చేసే పనుల వల్ల నేను కర్తనైపోతున్నాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇండియా ఓడిపోయింది ఇండియా ఏమని ఓడిపోతుందే ఇండియా ఏమని గెలుస్తుందే పదకొండు మంది ఓటమి పాలయ్యారు అది దేశంలో దేశానికి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మనం ఎంచుకుని పంపాం కాబట్టి వాళ్ళు ఓడిపోతూ దేశం ఓడిపోయినట్టు అనుకుంటున్నాం నిజానికి దేశం ఓడిపోవడం ఉంటుందే ఇండియా ఓడిపోయిన ఏమైనా ఇండియా ఏమైనా ఓడిపోవడానికి ఏమైనా ఓడగొట్టడానికి ఇండియా గెలుస్తుందనడానికి ఏమైనా ఒక అదొక అదొక భావం ఉందా దానికి ఒక వ్యక్తి ఇండియా అనేది ఒక రూపమా లేదు కాకపోతే రూపము లేని ఆ భావానికి పదకొండు మంది దీనికి ప్రతినిధులు దేశానికి కాబట్టి వీళ్ళు గెలిస్తే దేశం గెలిచినట్టు వీళ్ళు ఓడిపోతే దేశం ఓడిపోయినట్టు అలాగనే కళ్ళు చూస్తే నేను చూసినట్టు కళ్ళు చూడలేకపోతే నేను గుడ్డి చూడండి నాలో చూడడమూ లేదు నాకు గుడ్డితనము లేదు రెండూ నేను కాను కానీ నా శక్తి వల్ల ఇంద్రియాలు ఉనికి పుచ్చుకుని నా శక్తిని నేననేటువంటి ఆత్మజ్యోతి యొక్క శక్తిని ఉనికి పుచ్చుకుని ఈ ఇంద్రియాలన్నీ ప్రవర్తిస్తున్నాయి అందుకనే శంకరులు చిద్ర ఘట ఉదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం ఆ దీపం అనేది ఘట ఉదరే స్థితం యొక్క పొట్టలో పెట్టాం దాన్ని కింద కింద పెట్టాం ఇప్పుడు ఆ కొండకి అన్ని కన్నాలు ఉన్నాయి అన్ని రంధ్రాలు ఉన్నాయి ఏ రంధ్రము నుంచి ఆ దీపపు కాంతిని చూస్తున్నామో ఆ రంద్రము యొక్క ఆకారము దాని యొక్క ఆకృతి దీపాంధైపోతుంది ఎందుకని భ్రమ ఇప్పుడు దూరం నుంచి చూస్తే కుండ కనపడదు రౌండ్ లైట్ కాంతి కనిపిస్తుంది అదే కుండ ఇలా తిరిగిందనుకోండి అక్కడ రౌండ్ లైట్ కనపడదు అటువైపు గడిపోయింది కాబట్టి స్క్వైర్ లైట్ కనిపిస్తుందంటే ఏ కన్నం అయితే మనం అభిముఖంగా ఉన్నామో ఏ కన్నానికి ఆ కన్నం నుండి వెలువడే కాంతిని మనం కొందా కనపడదు చీకట్లో దూరం నుంచి దీపము కనపడదు ఏది కనపడదు మనిషి కనపడదు కానీ స్క్వైర్ లైట్ కనిపిస్తుంది అసలు స్క్వైర్నెస్ అనేది లైట్ లో ఉంటుందా ప్రకాశంలో స్క్వైర్నెస్ ఉంటుందా రౌండ్నెస్ ఉంటుందా డైమండ్నెస్ ఉంటుందా ఉండదు ఈ ఆకృతులు ప్రకాశానికి సంబంధం లేదు प्रकाशा के आकृति कुंड की उड़े आकृति अंत उकाशा कलगल को अस्मत् गोचर विषय विषयोह तम प्रकाशवत्वो इतर इतर भाव अपपपत् सिद्धाया सत्या मिथनीकृत अहम मम इदीति नैसर्गिकोय लोक व्यवहार शंकर ब्रह्मसूत्र भाष्य అంటే నేను అనేటువంటి శుద్ధ చైతన్యము ఈ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు ఆ చేతనత యొక్క అంశాలని ఆ చేతన శక్తిని ఇంద్రియాలు తీసుకుని లేనిపోని కర్తృత్వాన్ని లేనిపోని భోక్తృత్వాన్ని లేనిపోని అభిమానాల్ని కలిగిస్తుంది లోపల నేను చూస్తున్నాను ఇప్పుడు చూడలేకపోయాను నేను చూడలేకపోతున్నాను నేను గుడ్డివాడిని నా కళ్ళకే ఉందంటే బ్రహ్మాండంగా చూస్తున్నాను నేను బాగా చూడగలను చూడండి నేను చూస్తున్నాను అనే కర్తృత్వము నాకు సంబంధం లేదు నాకు కనబడట్లేదనేటువంటి అవిటితనము నాకు లేదు కంటికి అవిటితనం ఉంటే కానీ నేను అనే చైతన్యానికి అవిటితనం లేదు ఆ రౌండ్ ఆకృతి కొండదే కానీ దీపానిది కాదు ప్రకాశానిది కాదు అది పరాకృతి దీపం కానీ ఇక్కడ కూడా అజ్ఞానం అనేటువంటి దోషాలు మూడు అందులో ఆవరణ అనేటువంటిది ఫండమెంటల్ ఎఫెక్ట్ అదే పెద్ద ఎఫెక్ట్ అది ఆ ఆవరణ అంటే తప్పి ఉంచుతుంది లోపల ఏమిటో వాస్తవాన్ని గుర్తు చేనివ్వకుండా తప్పి ఉంచుతుంది ఇప్పుడు ఎలాగైతే ఇలా ఉంటే ఇప్పుడు లోపలేముందో మనకు తెలియట్లేదు లోపల ఒకటి ఉంది కానీ అది ఏమిటో తెలియట్లేదు అలాగనే ఆత్మ చైతన్యాన్ని మనం శ్రవణం చేసిన మననం చేసిన లోపల ఏదో ఒక తెలియని అనుభూతి ఉంది ఇది నేను కాదు దేహం నేను కాదు ఇంద్రియాలు నేను కాని ప్రకృతి నిత్యా అని అనిపిస్తుంటుంది కానీ కనిపించవలసింది కనిపించట్లేదు అనిపించడం వరకే ఆగిపోతుంది కనిపించట్లేదు Thank <laughs> you.